కీర్తన సంఖ్యా పన్నెండు సందడి విడువము సాసముఖ మంధర దరునకు మచ్చన వేళ అమరాధిపులిడుడాలవట్ములు కమలజపట్టుము కాళాంజీ జమలిచామరలు చంద్రుడ సూర్యుడ అమర నిడు పరమాత్మునకు అణిమాది సిరుల నలరెడు శేషుడ మణిపాదుకలిడుమతి చలగా ప్రణుతింపు కదిసి భారతీరమణ గుణాధిపు మరుగురు పలుమరునూ వేద కోషణము విడువక శేయుడు ఆదిమునులు నిత్యాధికులు శ్రీదేవుండగు శ్రీవేంకటపతి ఆదరమునసిరులందీవాడే